ది అట్లా ఉంది లేకి వెళుతూ ఉన్నాయట ఆ యొక్క కొంత నూల వెళ్ళిపోయే వరకు కొందోల్పదారు కొందలో ఆట చేపే ఆడుకుందా అని చెప్పి ఆ బాధం విసిరింది అంటే ఆ ఏడుగు యావత్ కూడా కింగారు చెతూనే అట్లా ఒకేతూ ఉంటే ఆ ధ్వబోతు సమానంగా ఉన్నారంటే ఆ భక్తులు వాళ్ళు హుకారములు చేస్తూ ఉన్నారు ఈ భూము ఆది చేసు యొక్క చాలలు ఒంపుతూనే కాపు అట్లాగొక్క రథములములు సో సేఖ సింహనూ సాధనూచి ले बाटे को पालोचे रंगান্তি हे नीड तो नदीत को वाह आटा येते फण्याने तुटायो ओने उत्तरेला गणपतू वने आ कतु रिपतु उठे वेनुपतु लेपतो उनायटा का ड्राई मारका सुची ఎప్పుడు ఎప్పుడైనా చూసాడా చచ్చిపోలేదు ఆగిపోయింది ఒక్కసారి భయోత్పాదీ ఆ యొక్క కూడా ఆవిడ ఆ సొత్తు ఉంటే భయోత్పాదం కలిగి పడి నీ లేని పోయాను అసలు ఏమి కొంతసేపు కారణం లేదా కింద కూడా ఎక్కడ పరిస్థితి అట్లా అయిపోయాట మాట అయిపోయాడు అయ్యి పెరిగి అన్నాడు పూర్తి చెల్లి సౌఖ్యములు పవసంబుల్ విశాఖం పుట్టి గాలములు కవలించిన కలది దే నేనే తానే అయితే ఆ నేను చాపా చక్కగా ఆడుకుంటూ ఆ గాలాన్ని చూచి వచ్చి గాలాన్ని మించే ఓగి అట్లా ఉన్నప్పుడు ఇస్తే నేను రాజుకైనా ఇష్టమో కనుక Didi didi didi didi didi didi didi didi kocha kamde kalbo nu dona kuluwa kamde kalbo nu dona sukru bhiru gamna arul tharuleya వచ్చిందా మునిస అవయవములు కలిగి శాంతనములు వింటా అన్నాసిన అవయవములు కలిగి చూడ శాంతనముల వింట ఆ దోరుడు అూడు వందల సంవత్సరం సైభాడు వాళ్ళు రావు తీసుకుని ఆ దోళ వాళ్ళ గురించి భయపడతాం ఒక్కొక్క బాధ కూర్చుంటారు అట్టా దానికైనా సైన్యాన్ని ముందు సైన్యాన్ని కూర్చుంటారు ఇక వాళ్ళే లక్ష పోయిటి కట్టయ్య నెర్వాహులైనా అష్టావర్త పాచాలి దినానమే తాజన మంత్ర రాజక్రివోడు పొరుగు అష్టావర్త పుట్టాయిడు ఆ వలైక దానికి సౌల్ చూ కొలై చాకములే చా తొపాడియై పొంగు కాలిని వెంటాందా ఆ కాలిని వెంటాడి బంచాకిలెం దొరేరు వరాయి బరు కదు అరుడు సూర్యా ఒక్క కంటె ఓ యోకారం చెరదు పోషోర తన్నలేయనే అట్ట ఏస్తేనే మనయక పోలీసులు పద తొలు బండి ముందు బలికి తిరు తమ జన్చెనని తనే గలగల రాలి ఓహులదు తన మన చేదకి టికే టికే కొడతలు నవ్వలే ఆడవాళ్ళు ముందు ఉండి వాళ్ళు నవ్వుతూ ఉంటే ఇక్కడ ఆ విరోధులు ఎంతగానే పరిగెత్తా ఎంత రోజు అనుభవీ మనం కాదు సహాయం అని కిడి అదేసి నీ కండవ్వుడు ఎంతకాల నుంచి సంస్కృతి ఆ కొవ్వు అదకపోతేనేమడు రాదు అని ఆ అధమే నుంచి ఒక్కసారి చూసి అయ్యి వాళ్ళని చూసి పెంచుతున్నాడు వెళ్ళు చచ్చిన్నది కన్నా చావటం మంచిది కాదు వాళ్ళు చేయలుసు కానీ వాడిని కష్టపడతాయి ఆ కట్టులేదు కయ్యం లేదే వాడిని వదిలిపెట్టి నేను తెచ్చేటట్టు అని మనకి ఆ పక్క ఆ తొత్తులు వేసి వాడి వన్ కెడ్ వినిస్తారా ఇస్తే కానీ ఆ ముందే అవి తోపులు వేస్తుంటాయి లేదు రొమ్మిది అవ్వాలికి వెళ్ళి మాత్రం కొద్ది కొత్త స్వాసాలు అంత ఆటో తయారు కు ఎప్పుడైనా విధించినా పెళ్లి ఎప్పుడైనా అన్యాయంగా గుర్తు పెట్టానంటే ఎన్నిక నువ్వు ఆ రాజు దగ్గర ఏదానికి వచ్చి మా పైకి వచ్చి పరీక్ష పోయిన పోలు పోయిన పో una yana allah <laughs> allah eh nu hype tower par le ro cha nu sala dhiga net chot ahi i got a beautiful to anadi ta kami par dolto na da gadani tu jaro kal ko sanjo hajo anubahu liyat ye gambi ambo అచ్చలుగా ఆ బాహు అధిక అటుగాక ఎన్న ఎంత ధైర్యాలి అయి మన పెద్దవుడు మార్పొనగల చేత అర్జునుడు నాకు రెండవ రాదు ఇంకోనైతే ఆ రాయలు నా కౌరు సంగితిని వెనకు పెన్నగాన వచ్చే నూతూ వచ్చి కౌరవులు దూర్తి పారిపోతున్న పలుగునుందో వదిలేయ్ దుతును నా గుటెట్లో ఉబా అల్లులారక ఆ ఆ ఈ సమయములో ద్రోణాచార్య ఈ కాకులు చేసారు సంజ్ఞానికి ఏ సైనికులారా ముఖాత ఫల్సాలం అంటే మన చెతాలన When you go, tell me my gun, I'm still a boy When you go, tell me my gun, oh ఏం లేదు ఆ సైన్యాన్ని జాగ్రత్తగా ఉండబో మారుతున్నాక ఉంటుంది సైన్యం చూసి వీడు ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ప్రకల్సాల మీద వచ్చాడు తను సైన్యాన్ని చూసి పంచుతుంటాడు మహానుభావుని యొక్క అవాయ చెంది తీసుకొచ్చారు ఈ యొక్క చెబి వృక్షం దీని మీద ఎందుక దీని మీద పాండవుల యొక్క ఆయుధంలో ఉన్నాయి పాండవుల ఆయుధంలో ఉన్నా ఎక్కాడు ఎక్కి కూడా దగ్గర వెళ్ళేది లేదనే ఇంకా విషయం చేత శవాన్ని పెట్టాడ ముందు పైనే దాన్ని చూసి సారహీ ఒక పెట్టాడట ఓ సరహీ అన్నటేయా భూపాలనందుని తినీకి వచ్చారు నేను కదా ఇక్కడేమో శవం ఉంది దీని దగ్గర కొడుతా నన్ను సాంబయా లేవుగా ఆ ఓ దిశ ఆ శవానికి చిన్న ప్రకృతి ఆ పప్పు పెట్టే మీ గుర్తు ఎంతో ఆ దివ్యములు ఆ కొండ చులు మాట్లాడేటా ఉంటుంది తర్వాడు బాబు ఏ చదివే చుట్టుకోవడం ఈ ధనశ్రీ అంటే ఏంటిది అనే ఒక నువ్వు నాకు అదేగాన్ని ైన దానవుల ఉత్తరుడా అది అవోతుమ్ము దాన్యం అదే ధాన్యం అంటారు అది మా అర్జునుడు ఏడు గరా దాని కనుక పెంచాడు అంటే దేవత దాను కొత్త దేవతలు అనుకునే దానిని బ్రహ్మా సంవత్సరములు ఆ అన్యము బ్రహ్మ యోగ మూడు వేల సంవత్సరములు యాభో ఎనిమిది వేల సంవత్సరములు అరువది వేల సంవత్సరము రెండు ఎనిమిది నాలుగు వర్షములుగా ఎనిమిది ఐదు వందల సంవత్సరంలో సంగించి అర్జహోత్రులకు సంగిర అర్జహోత్రులు కాండ పదహన సమయం బృందర్జును యొక్క సంగీ అరువది నాయము ఆ అర్జునులు పుట్టేటప్పుడు అరువది నాలుగు సంవత్సరం ఉంటుంది లేదు అది ఆధ్యాత్మిక ఇది కానీ ఆ చిత్ర جاءنا ذلك كلولو ان لم ఎక్కడ ఉన్నారు స్వామి ఎట్లా ఉన్నారు అంటే ఎక్కడో ఏంటయా నీ పట్టణంలోనే నా పట్టణంలోనా నా పట్టణంలోనే నా నీ పట్టణం ఏంటీ ఇంట్లోనే మా ఇంట్లో పడిపోయా ఎంతో సైట్ అక్కడ ఉన్నదో మా ఇంట్లో ఎక్కడ కాంపౌండ్ అవుతుందా ఆయన దీవుడు గోపాలుడు సహదేవుడు మీ యొక్క కుట్రంలో కాడు ఉన్న వాటిలో గు ఆ గోవిల్ మలేస్తూ ఉన్నాడు అసలు సహదేవుడు నేనే గోవిందు నేనే అచ్చుడునే అనే వరకు వల్ల దాంటుందట అర్చుడు స్వామి నేను అమ్మను అర్జును చెప్పని పురుష నాకు చెప్పు సార్ ఇప్పుడు నీతితో వినుము కి భక్తుడు కిమతుడు అడ్జనుండో కొను శేతవాహను కిండు వాట్యుయ్యు సయ ప్రీతితో ఎలా పేర్ తిన్నా येता किमीटी ने ये कबे रचिन जे बाबा लाती कब कुनजे दे जे बाबा लाती कब कुनजे दे जे तवा वंदनाय दिनी कलमन को टेक कूड़ा सही ता दिन के पेड़ भरत कमल अंदरो बाजा कोबोचे आ यन तोरे आता हिंदी खये साची भाई भाग डोगलीते हा కార్తవ్యార్థం ఇప్పుడు ఇంక చేతులు ఉన్నాయి ఆ ఇంక చేతులతో ఐదు వందల సమస్యలు పట్టుకుని లోతాణి ఐదు వందల బాణల సరస్సులతో ఒక్క నిమిషంలో ఎన్ని బాణములైతే ప్రయోగిస్తారు ఆ లక్షలతో అవి ఒక రెండు చేతులతో అన్ని బాణములు ప్రయోగిస్తారు ఇక ఆయన జగత్తులే మనకి లేడు వెళ్ళిపోతూ ఉంటాయి అందువల్ల రాముని యొక్క ఈ ఆత్మ వల్లనే ఇంత లెక్క టీవీ అలా అను అని యొక్క సాధ్యం లేదు ఆ కాపాసు వచ్చిన సమయం వరకు ఆ బ్రహ్మత్వాన్ని అభిమందించి వేశాను వారికి మహాదేవి యొక్క కొడుతూ ఉన్నాడ ఈ వట్టానములు యా హత్తు విసిరింది దూరం వాళ్ళు నండి రాదు తను రాదు పళ్ళిపోవడంలో రక్తం అయమైపోయింది స్వామి యొక్క ముఖం మీద పడదై ఆ భక్తు పడుతూ తన మీద ఆ వాడతులో ఉన్నారు కదా అక్కడ కొట్టుకో విదాహంలో ఉంటుందటా రాత్రి రక్ష రక్తం ముఖం మీద పడే వరకు చూసేం అంటే అందుకోమై వాడి ముఖం ఎట్లా ఉన్నాయా అంటే రామును చూచే వరకు రమతూ అనే వారి యొక్క పని ఈ ముఖములు కలిగినటువంటి యొక్క కాయలే ఆ కాలు సర్పం మాదిరిగా పొసలు కొడుతూ ఉన్న సర్ప మాదిరిగా ఉండట ఆ కోపం అక్కడ వచ్చింది తుచాడు ఆ కాకి యొక్క కాగి ఆ కాకి రాముని అంత తోటలా ఆ సీత మహారే యొక్క ఆనంద మళ్ళీ వచ్చి పోతాం అనే ఉద్దేశం చేత గొమ్మలు ముడిపోయిపోయింది తనకి అక్కడ ఉన్నటువంటి సీతూ ఉన్నదే దాన్ని తురించి ఆ బ్రహ్మాత్మని భూగులు హుగల్ హుగుల్ మంటు లేచింది అక్క కాదు అహంత భూమి మీద తిరిగేవాడు కాదు చక్రశ ఆ దేవ ఎక్కువకున్నారు ఆ కారణం చదువుడు ఎక్కువ సైతాడు అయితే ఆ సైన్య పాలుంటాడు ఏమిటాయినా బ్రాహ్మణు ఉత్సవం బ్రాహ్మణుడు మన మీద మన తక్షణార్థం అయిపో అంటే ఇంకా చేశా ఇలా చేశా ఇంకా రాముగారి ముందు నువ్వు నా శతాల వచ్చాయితలు కాక ఆ రాముడి యొక్క బాధలు పడలేక పోయి చని చేసి ఎగర్తున్న అనుసరించినటువంటి యొక్క ఎరుపు పరవపురుషులే ఆ పాటల్ని అనవరకై అనేకములైన బాధలు పడుతూ ఉన్నారు అక్కడ కాను పోయి చేసినటువంటి నిన్నీ కథ ఇస్తాన నేను భాగ్యం రామల సాంభవత్వారి దగ్గర వెళ్ళాలి అక్కడ రాగల బ్రహ్మ దగ్గరికి వెళ్ళాను సత్యలోకానికి ఏంట అయ్యా రాంబాణ రాంబాణ రాంబాడు ఒక మేం కదా అక్కడికి పోలోకరేడు అందరా మనగొడ్డువాడు కాదు నువ్వు ఎంత అపవాసం చేసినప్పటికీ పోయి సందాకరా వచ్చి ఆ రాముల యొక్క ఆదము మీద పడదామని ఆ సందరతో బాయ్యం ఒళ్ళు పలేసి పడ్డా ఏండి స్వామి పెట్ట తప్పు చేశాడో చెందే అంటే నీ కేక చేసింది నా బాధ ఉండదు మరి ఏమిస్తావు అయ్యా ఏమి ఉంటాడు ఒక కంటి తూకి ఒక కంటి తూకి మరో అన్న ఆట నువ్వు ఖచ్చితంగా గొప్పది నీ కట్టుకుంటు తనగా ఉన్నాడు అయా పన్నెండు రెండు బలుబులు వస్తున్నాడు అని ఆ కలు చూపించి ఆ రాముని ఆ దశరథ చక్రవర్తి కూడా అనేక విధములుగా సత్కారులు చేసి ఆ కాదు కనుక మూడు లోపులు తిరుగుతుంట రాముని యొక్క భాగం ఇక కర్ణుని యొక్క సహితమైనటువంటి రథం అన్నది దెబ్బ దెబ్బకి వెనక వేసేదూడు ఆ కర్ణుని యొక్క జబ్బ పా ఈ మూడు ఉదయకి కార్యం పంతులు కనుక ఆ కాలి యొక్క అందుకంటే ఆ అనేనికే గుత్తిద లాంటంత కయ్యతకే వచ్చా వ్యక్తిది పేరు తనక్షరు అవదాతుర్వుడు అవదాత్తనందురో వా నాకిల కసిరుడు మిగిలిదుమా అదే కాక సమయం బ్రహ్మ రూపించి నాకు ఆ చెట్టు మీద చెప్పబడ్డా అర్జనేక పాదవుల మీద పడింది స్వామి పురుషోత్తముడు పురుషుల్లో శ్రేత్రుడు నీకు రూపమే కావచ్చింది మీ రూపమే కావచ్చిందా kada thonito samanamayinu kunulle a taadi ne kiytha savchindi ante a naamulle namana nagara munagari kabela lo kalu dochdo himke meyo vachyanama o ma kurude geeti bidu appane gelisena kurude bidanne ते तन्ने करनी मुराज मुत्त करन तरन के रे लगते नावे स तो नेदा तमय ना आदमी आउमंचे के ओ सकल काई पे देवे एक राष्ट्र भारत में को आई को आ काय समय मंत